కాబట్టి మీడియా క్రియేట్ చేస్తారు అంటే నా అభిప్రాయం మీడియా అనేది ఒకటి ఉందో అదో దెయ్యం అని చూపించడం కాదు మీడియా అంటే ఏమిటండి ఇట్ ఈజ్ ఎ వెర్బల్ వరల్డ్ మీరు పొద్దున్నీ సాయంకాలం దాకా న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే ఒక వెర్బల్ వరల్డ్ అని క్రియేట్ చేస్తారు ఆ వెర్బల్ వరల్డ్ చాలా సత్యం అనిపిస్తుంది అది ఏమీ సత్యం కాదు నామరూపాత్మకం వెర్బల్ అంటే నామరూపాలు నామం కదండి నామం అంటే రూపం పక్కన ఉంటుంది అది మిథ్యది అదే రకంగా మనం కూడా చిన్నప్పటి నుంచి నేను ఫలానా వాణ్ణి ఫలానా కులం ఫలానా వర్గం ఫలానా వర్ణం ఫలానా బంధువులు వీళ్ళు నా బంధువులు వాళ్ళు నా బంధువులు అని ఈ రకంగా ఒక వెర్బల్ వరల్డ్ క్రియేట్ చేసుకుని ఆ వరల్డ్నే సత్యం అనుకుంటూ బతుకుతూ ఉంటారు మీ వెర్బల్ వరల్డ్లో గురువులు కూడా చేరిపోతారు మీరు పరుగులు తీసే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ వెర్బల్ వరల్డ్లో భాగమే వామరిది వెర్బల్ వరల్డ్లో భాగమే గురువు వెర్బల్ వరల్డ్లో భాగమే గురువు అంటే ఏమిటండి మీకేదిన ఒక విజ్ఞానాన్ని ఇస్తే గురువు అవుతాడు కానీ అది లేకుండా గురువు ఏమిటి ఏమిటి గురువు గురువు అంటే అజ్ఞానం గురువు అంటే పోగొట్టువాడు మీ అజ్ఞానం అంతా చక్కగా పద్లంగా భద్రపరుచుకుని ఇంకా గురువు ఏమిటి కాబట్టి అది కూడా పార్ట్ ఆఫ్ ది దర్పల్ బల్ తర్వాత మా కులదైవం అంటాడు ఏమిటి మీ కులదైవం ఏమిటా వెంకటేశ్వరం ఏ వెంకటేశ్వరం మీ ఒక్కడికే దైవమా ఏమి మీ కులానికి మేమందరం పనికిరామా వెంకటేశ్వర స్వామికి అలాగే అది మా కులదైవం ఏడు మీ కులదైవం ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది వెర్బల్ వరల్డ్ ఎంటైర్ రిలిజియన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది వెర్బల్ వరల్డ్ ఇట్ ఈస్ లైక్ దాట్ మా కులదైవం ఏమిటి కులదైవం ఆల్రెడీ యు ఆర్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అంటే అలా ఉంటుంది వీడేమో న్యూ జెర్సీలో కూర్చుంటాడు మా కులదైవం పుదుక్కొట్టయిలో ఉందంటాడు న్యూజెర్సీలో నువ్వుని కులదైవం పుదు కొట్టయిలో ఉంటే ఉపయోగం ఏంట్రా అని నేనంతా అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు డాలర్స్ ఇచ్చొస్తాడు హీ వాంట్స్ టు పర్చేస్ ది గాడ్ విత్ డాలర్స్ డాలర్స్ ఖర్చు పెట్టి అక్కడ ఒక ద్వారం ఒకటి కట్టిస్తాడు ఆ ద్వారం చోళ మహారాజు కట్టిన ద్వారం అది ఊడిపోతుంది వీడేమో సిమెంట్ పామిస్తాడు ఈ డాలర్స్ ఖర్చు పెట్టి ఇవ్వ ఇప్పుడు మా దైవం అంటాడు తన పేరు చెక్కిస్తాడు అక్కడ కులదైవం అంటాడు ఆ దైవాన్యం వీడప్పుడే డాలర్లు పెట్టు కొనేసినట్టుగా మాట్లాడతాడు ఇటు ఏదో నో దట్ హీ స్పీకింగ్ సమ్ సిలీ థింగ్ కాబట్టి ఇదంతా కూడా కల్పన తప్ప ఇంకొకటి నామరూపాత్మకం జగత్ దాంట్లో ఏమీ సారము లేదు నేను అన్నీ కవర్ చేసేసాను అది పాలిటిక్స్ కవర్ చేశాను ఇది కవర్ చేశాను అన్నీ కవర్ చేశాను ఎందుకన్నీ కావచ్చు చేశానంటే మళ్ళీ మొహమాట పడ్డం ఎందుకు కొన్ని అట్టబెట్టి కొన్ని వదిలిపెట్టి కొన్ని తీసి స్వీకరించి ఆ రకంగా కాబట్టి భావై రసద్భిరేవాలయం సో రజ్జుద్రవ్యమేమో కల్ప్యతే ఎన్ని కల్పనలు ఉన్నాయి అరడజన్ కల్పనలు ఉన్నాయి అక్కడ ఉన్నది రజ్జు ఇప్పుడు మొత్తం ఎన్ని వన్ ప్లస్ అవుతాయండి అవో మొత్తం ఎన్ని అవుతాయి వన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు కల్పనలు యాడ్ చేయండి వన్ ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ దీస్ ఇది వేథ వేదాంతిక్ మ్యాథమెటిక్స్ మీ జగత్తులో సపోజ్ టెన్ థౌజండ్ థింగ్స్ ఉన్నాయనుకోండి సో వన్ ప్లస్ టెన్ థౌజండ్ థింగ్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ది ఆత్మా ఇంకేమీ లేదు అసలు ఆత్మ తప్ప మరొకటి లేనేలేదు ఆ మొత్తం జగత్తుని మీరు ఏదైతే అంటున్నారో అది ఆ వేక్ వేకింగ్ కాన్షియస్నెస్ ఆ జాగ్రత్త చేతనలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ జాగ్రత్తచేతనలో ఉన్నట్టుగా కనపడుతుంది उन्न जाग्र चेतन तप इंक ये दी लेने ले जाग्र चेतन एक्चि आत्मचैतन आविर्भवी अंत अदे सत्य आत्मतप मरंत कल एवं प्राणादि अनंत असदिव अर्थत नैनो ఈ నేను నాకు రెండు కళ్ళు ఉన్నాయి ప్రాణాది పి అంటే ఇంద్రియాలు మొదలైనవి రెండు చెవులు ఉన్నాయి నేను ఫలానా వ్యక్తిని నేను అంధుణ్ణి నేను కానుణ్ణి నేను మూకుడును మూకుడు అంటే వాడను తర్వాత నేనేమో బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి అని ఈ విధంగా అనంతములైన కల్పనలు ఈ కల్పనల యొక్క సంఖ్య ఇంత అంతానేమీ లేదు నేనేమో తండ్రిని తాతను ఇక్కడ తండ్రిని తాతనం దీంట్లో మళ్ళీ విభాగాలు ఉంటాయి ఐఎమ్ ది బయలాజికల్ ఫాదర్ ఐఎమ్ ది ఫాస్టర్ ఫాదర్ ఇవేవో ఉంటాయి ఐఎమ్ ది గాడ్ ఫాదర్ ఇంకో ఫాదర్ ఫాదర్లో మరో వెరైటీ గాడ్ ఫాదర్ ఇవేవో ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ ఆ సంస్కృతి ఆ కల్చర్ని బట్టి ఆ సోషల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి రకరకాల కల్పన ఈ కల్పనలు కూడా ఆత్మస్వరూపంలో యథార్థంగా లేవు వాస్తవంలో ఇవేమీ లేవు నేను యొక్క మూలంలో ఉండే సచ్చిత్ ఆ ఏది సతో అదే చిత్ ఆ ఉనికియే స్వయంగా ప్రకాశిస్తూ తెలుస్తూ ఉంటుంది ఉనికియే తెలివి తెలివియే ఉనికి అది తప్ప ఇంకా అంతా కల్పితమే నహి అప్రచలితే మనసి కశ్చిద్భావ యుం శక్యతే కైనచిత్ ఏమంట మీరు ఎవళ్ళైనా సరే ఏదైనా ఒక భావాన్ని భావము అంటే ఒక పదార్థము ఒక కేటగిరీ ఒక ఎయింటిటీ ఎనీథింగ్ ఇప్పుడు కొడుకు ఇదే భావ భార్య ఒక భావము నా ఇల్లు ఒక భావము నా ప్రాపర్టీ ఒక భావము నా దేవుడు దేవులను కూడా వీళ్ళుచ్చి పోకెట్లో వేసుకుంటారు ఇల్లు రిజిస్టర్ చేసుకుని పోకెట్లో వేసుకుంటాడు దేవుళ్ళు కూడా రిజిస్టర్ చేసుకుని పోకెట్లో వేసుకుంటారు ఒకసారి ఒక ఆయన ఏదో చెప్పబోయాడు ఆ దేవాలయంలో ఆ పూజ అలా కాదు ఇలా చెప్పబోయాడు చెప్పపోతే ఇంకో ఆయన అడ్డు తగిలాడు ఏమైనా ఉన్నాడంటే చూడు ఆ దేవుడు మీ దేవుడు కాదు మీ దేవుడు ఇంకో చోటు ఉన్నాడు అక్కడికి పోయి చూసుకోం ఈ దేవుడు మా దేవుడు మా దేవుణ్ణి మేము చూసుకుంటాం అని చెప్పి అంటే దేవుళ్ళను కూడా ఆస్తి పంచుకున్నట్టుగా పంచు కూర్చుంటారు మా దేవుడు సో ఆ రకంగా ఈ నా దేవుడు ఇంకొక భావము ఒక కేటగిరీ ఈ భావాలలో ఏ భావమైనా మీరు తీసుకోండి ఎనీ వన్ ఆఫ్ దీస్ భావాస్ యూ టేక్ ఆ భావము అన్నది టెక్నికల్ వర్డ్ గౌడపదాచార్యుల యొక్క ఒక విలక్షణమైన ప్రయోగం ఈ మామూలుగా తెలుగులో భావము అంటే థింకింగ్ అలా కాదు భావము అంటే ఒక కేటగిరీ ఒక పదార్థం ఒక తత్వం ఏదైనా తీసుకోండి ఎనీ వన్ ఆఫ్ దెమ్ మీరు లౌకికం తీసుకోండి లేకపోతే ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడు ఒక సోషల్ సిచ్యువేషన్ ఏదైనా ఒకటి తీసుకోండి భావాన్ని తీసుకుని ఈ ప్రశ్న దానికి అప్లై చేయండి ఏమిటి నా మనస్సు యొక్క చలనం లేనప్పుడు ఈ భావము ఉంటుందా ఉండదు అంతే దాన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి అప్రచీలతే మనస్సి మనస్సు యొక్క చలనం లేకుండగా మనస్సు ఏకాగ్రమైపోవడం కానీ లేకపోతే అది నిద్రలోకి విలీనమైపో లయం అవడం అంటే నిద్రలోకి పోవడం లేకపోతే నిరుద్ధము అంటే ఏకాగ్రమైపోయి ఏ రకమైన చలనం లేకుండా అయిపోవడం మనస్సు చలనం లేని స్థితులు రెండు ఒకటి నిద్ర రెండు సమాధి సమాధి అంటే ఏకాగ్రత ఈ రెండు స్థితులలోనూ చలనం ఉండదు ఆ రెండు స్థితులలోనూ ఏ ఒక్క స్థితిలోనైనా నువ్వు సెలెక్ట్ చేసిన భావం ఉంటుందా ఉంటుందే అని నువ్వు చూపించగలవా ఎవడు అంటే దాన్ని బట్టి ఏం తెలిసిందండి మనస్సు యొక్క చలనం తప్ప ఈ జగత్ అనేది మరేమీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ జగత్ అది ఒక షోక్ షో ఎటువంటి షో షో అంటే అలా ఒక ఆర్భాటంగా చూపించే తప్ప మరేం కాదు ఎటువంటి షో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ ఎంత నిస్సారంగా ఉంటుంది నేను పాఠం చెప్పి ఇంటికి వెళ్ళి దారిలో అక్కడ ఒక పెద్ద రాక్షసుడు బొమ్మలా ఉంటుంది పెద్ద రాక్షసుడు కానండి దాని పక్క నుంచి వెళ్తూ నేను ఆటోలో వెళ్తూ విన్నాను అదిగో రాక్షసుడు రాక్షసుడు రా దగ్గరికి వెళ్దామని ఎవడో అనుకుంటూ వెళ్ళి పిల్లలు అనుకున్నారండి వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళ పెద్దరికం అలా ఉంది ఆ రాక్షసుడు వాడు రాక్షసుడు రాక్షసుడు ఏమిటండి ఏమైనా అర్థం ఉందండి కానీ చాలా పెద్దది యూ కెనాట్ మిస్ ఇట్ యు కెనాట్ మిస్ ఇట్ వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చూసి తీరాల్సిందే యు కెనాట్ మిస్ ఇట్ తర్వాత చాలా దీపాలంకారాలు చేసేసి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు ఈ రాక్షసుడని ఎవడైతే అక్కడ పెట్టారో ఈ రాక్షసుడు ఉన్నాడంటాడా ఉన్నాడంటారా నిజంగా అంత ఆకర్షణీయంగా అంత పెద్దదిగా ఉన్నాడు కాబట్టి ఉండి ఉంటాడా ఉన్నాడంటాడా అదే చిన్నపిల్లాడిని మీరు తీసుకెళ్ళాలనుకోండి రాక్షసుడు భయపడి వెనక్కి వెళ్ళిపోతాడు చిన్నపిల్లాడు పాపం చిన్నపిల్లాడికి ఇంకా వికాసం రాలేదు ఆ రాక్షసుడు అంత ఆకర్షణీయంగా ఉన్నా కూడా ఆ రాక్షసుడు ఉన్నాడా లేడు ఆకర్షణ అలా ఉంది తప్ప నువ్వు రాక్షసుడు అన్న దాంట్లో సారమేమిటి రాక్షసుని యొక్క సారమేమిటి రాక్షసత్వం ఆ రాక్షసత్వం ఉందా అక్కడ ఆ సారం ఉందా లేదు నిస్సారము అలాగే జగత్తు కూడా అది ఆకర్షణీయంగా కనబడుతుంది తప్ప అది ఉన్నది కాదు అది నిస్సారం అది పోనీ లేని దాని గురించి ఇంత ఉపన్యాసం ఇంకా గంట నటించి చెప్తున్నావు ఎందుక లేని దాని గురించి ఎందుకంటే అది బంధిస్తుంది ఉందని మీరు అనుకుంటే బంధించి కూర్చుంటుంది తర్వాత అది మరి లేంది ఎందుకు ఉన్నట్టు కనపడుతోంది లేదు కదా ఎందుకు ఉన్నట్టు కనపడుతోంది చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి ఎందుకు ఉన్నట్టు కనపడుతోందంటే దానిని ఆ రకంగా చూడడంలో మీకు అభిరుచి ఉండబట్టేలా యు వాంట్ టు సీ ఇట్ లైక్ దాట్ ఇప్పుడు ఎగ్జిబిషన్ అది ఏమిటని అడిగాను నిన్న నేను ఆటో తన అంటే ఎగ్జిబిషన్ పొందులు చేయాలన్నాడు ఓ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఎలా మాట్లాడుకుంటారు పిల్లలు వాళ్ళు ఎగ్జిబిషన్కి పోదాం రండి వేళ నేను ఊహిస్తున్నాను ఎగ్జిబిషన్కి పోదాం అక్కడ బయట ఒక పెద్ద రాక్షసుడు కూర్చొని ఉంటాడు రాక్షసుడైనా చాలా మంచి రాక్షసుడు ఎవరిని కష్టపెట్టడు అదంతా చూసొద్దాం అని అనుకుంటాను అంటే అర్థం ఏంటి యు వాంట్టు సీ ఏ ఒక ప్రేమగా చూసే ఒక రాక్షసుని చూడాలని మీకు అభిరుచి ఉంది కాబట్టి అక్కడ రాక్షసుడు ఉన్నాడు లోపల ఏవేవో విలువైన వస్తువులు చూడాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి అవి ఉంటాయి నాలాంటి పుట్టిగాడికి చెప్పండి నేను చెప్పి నన్ను కన్విన్స్ చేయండి చూస్తాను నేనేమంటానంటే రాక్షసుడు లేడు లోపల ఎగ్జిబిట్ చేయాల్సినవి ఏమీ లేవు కొనదగ్గవు ఏమీ లేవు అవసరమైనవి ఏమీ లేవు అక్కడికి వెళ్ళమని అవసరం అని నేను అంటే ఇప్పుడు మీరేం చేస్తాను కాబట్టి అది ఉన్నట్టాలేనంట నాకు నా ప్రాణానికి అది ఉన్నట్టే కదా ఐ డోంట్ ఈవెన్ నో ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఐ డోంట్ ఈవెన్ కేర్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ కానీ భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు మోటార్ సైకిల్ ఓ పిల్లలు ముందు కూర్చోబెట్టాడు ఓ పిల్లని మధ్యలో కూర్చోబెట్టాడు తనకి భార్యకి మధ్యలో ఇలాగ వీడు బ్యాలెన్స్ చేస్తున్నాడు ఎగ్జిబిషన్కి వెళతాం నేను అనుకున్నాను ఓరు వెర్రి నాగన్న ఆ మోటార్ సైకిల్ మీద సర్కస్ చేసినట్టుగా ఎగ్జిబిషన్కి వెళుతున్నావు కదా నువ్వు పాపం జాగ్రత్తగా వెళ్ళి నువ్వు సుఖంగా వెళ్ళి వస్తావు నీ పరమేశ్వరుడు నీకు చేయుగాక అని నేను అనుకున్న మనస్సులో ఆటోలో పోతావు లేకపోతే ఈ వెర్రి నాగన్న ఆ స్కూటర్ ఏదైనా తేడా చేసేటంటే అది కింద పడతాడు కింద పడితే పిల్లలకి కాళ్ళకో దేంతులకు దెబ్బలు తగుతాయి దెబ్బలకు తగిలితే వీడు ఏమంటాడు నేను బయలుదేరిన ముహూర్తం బాగులేదంటాడు లేకపోతే నాకు వచ్చిన శకునం బాగులేదంటాడు లేకపోతే నా గ్రహస్థితి బాగులేదంటాడు అంతేకాని నా బుద్ధి లేకపోవడం చేత నేను అక్కడికి అలా వెళ్ళానని మాత్రం అనుకోను నా బుద్ధిలో జ్ఞానాన్ని సత్య జ్ఞానం లేకపోబట్టి అక్కడ ఏదో లేదు అదంతా కూడా నిస్సారము అని తెలుసుకోలేక నేను పొరపాటు చేసి ఇక్కడికి వెళ్ళాను అంచేతన పడ్డాను నాకు మంచి శాస్త్రం అనుకోడు దిస్ ఈస్ ది ట్రూత్ దిస్ ఈస్ ది ట్రూత్ అంతే కాబట్టి ది వర్ల్డ్ యూ వాంట్ టు సీ ఇట్ దట్ మే ఇట్ అపియర్స్ దట్ మీరు అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెపరేట్ స్టేట్ యు వాంట్ సీట్ యాజ్ ఎ స్టేట్ దర్ ఫోర్ ఇట్ అపియర్స్ యాజ్ ఎ స్టేట్ ఓకే చాలా కాలం నుంచి యాజ్ ఎ స్టేట్ చూస్తున్నాము విసిగెత్తుతోంది లెటస్ లుకెట్ ఇట్ యాజ్ టూ స్టేట్స్ అని ఇంకొకటి ఇంకో రకంగా చూడటం ప్రారంభించాడు అలా కనపడుతుంది ఇది ట్వంటీ స్టేట్స్ కింద చూస్తాము అంటే ట్వంటీలా కనపడుతుంది లేదా అంతా కలిపి ఒకటిగా చూస్తాము అంటే ఒకటిలా కనపడుతుంది నువ్వు ఎలా చూస్తానంటే అలా కనపడుతుంది అదే అంటే దృష్టిదేవ సృష్టి దృష్టే సృష్టి అంటే అంతకంటే దాంట్లో సత్యమైన మీ ఊరికే అనేక దృష్టాంతాలు చెప్పాను మీకు కొడుకు కొడుకు కొడుకు అని చూస్తా కొడుకులా కనపడతాడు వాడు వా ఆస్తి వస్తే నువ్వు నా కొడుకు కాదంటాడు అంటే ఏమిటనమాట ఏమైనట్టు ఆ దృష్టి డైవర్స్కి ముందేమో భార్య డైవర్స్ అయిన తర్వాత ఎక్స్ భార్య వాటి వాటి దృష్టిలో మార్పే తక్కువ మనిషి అలాగే ఉంది కదండి మనిషి ఏం మారలేదుగా అంతే అంతా కూడా ద ఇన్ ది మైండ్ కనుక ఈ జగత్తు ఇఫ్ యూ దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే అభిరుచి ఎప్పుడైతే ఉందో అది సత్యల్లా అని మీరు దానికి కేర్ చేయటం మానేయండి డోంట్ కేర్ ఫర్ ఇట్ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అది ఏమవుతుందో కరిగిపోతుంది దాంట్లో సారమేమీ లేదు అసలు నచ ఆత్మన ప్రచలనమస్తి ఏమంటే మనస్సుకి చలనం ఉంది ఆ చలనాన్ని బట్టి జగత్తు భాషిస్తుంది మంచిది ఒప్పుకున్నాము ఆ మనస్సు యొక్క మూలంలో ఉండే సచిద్ ఆత్మ ఉన్నది కదా సత్ ద బీయింగ్ దానికి చలనము ఉన్నదా ద బీయింగ్ దట్ నోస్ దట్ ఈస్ ద నోయింగ్ ఆ దానికి చలనము ఉన్నదా మీరు ఆలోచించండి నేను ఉన్నాను నేను బాలకుడను బాలకుడనై ఉన్నాను నేను హై స్కూల్ విద్యార్థినే ఉన్నాను నేను యు యువకుడనై ఉన్నాను నేను వివాహితుడనై ఉన్నాను నేను తండ్రినై ఉన్నాను నేను సన్యాసినే ఉన్నాను నేను ముసలివాడినై ఉన్నాను అని వీడు ఇన్ని రకాలుగా అనుకుంటున్నాడు దీంట్లో చలనము కలది చలనము లేనిది రెండు ఉన్నాయి అన్నీ చలనము కలదే అయితే నేను ఉన్నాను అనేది ఎందుకుంటుంది ఉండదు నేనే బాలకుడిని నేనే పెద్దవాడిని వీడు అనుకున్నాడంటే బాలకుడిలో ఉన్న దేహం ఇప్పుడు లేదు బాలకుడిలో ఉన్న మనస్సు లేదు అన్నీ మారిపోయాయి కానీ మారంద ఒకటి ఉంది ఏమిటది నేను ఉన్నాను ఆ ఉనికి ఆ ఉండడం ఆ సత్తా ఎటువంటి సత్తా స్వయం ప్రకాశమైన సత్త చెన్మయ సత్ అని అంటారు ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను నేను దుఃఖంగా ఉన్నాను ఆ రెండింట్లో మారింది సుఖము దుఃఖము మనఃకల్పితములైన స్థితులు మారనిది ఏమిటండి చిన్మయసత్ ఆ చిన్మయ సత్ ఉండబట్టి సుఖము ప్రకాశించింది ఆ దుఃఖం కూడా ప్రకాశించింది దుఃఖం ప్రకాశించాలన్నా చిన్మయ సత్ ఉండాలి ఇప్పుడు ఎదరవాడు పొగిడేడు ఎదరవాడు తిక్కాడు వాడు తిక్కేయడం తెలియాలన్నా పొగిడేడం తెలియాలన్నా వినికిడి ఉండాలి వినికిడి ఉంటే ఆ వినికిడిలో తిట్టు ప్రకాశిస్తుంది పొగడత ప్రకాశిస్తుంది వాడు ముందు పొగిడేడు తర్వాతే తిక్కాడు వినికిడిలో మార్పు లేదు ఆ పొగర్త మారి తిట్టు వచ్చింది అదేవిధంగా దేహంలో మార్పు వచ్చింది మనస్సులో మార్పు వచ్చింది కానీ వాటికి మూలల్లో ఉండే చిన్మయ సట్ ఏదైతే ఉందో దాంట్లో మార్పు లేదు దట్ ఈస్ ది ఇమ్మొబాయల్ దాన్నే కూటస్థం ఉంటారు నిశ్చలంగా ఉంటుంది ఆచలం ఇప్పుడు మీరేది వాట్ ఆర్ యూ సాధారణంగా అజ్ఞాని యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే ఈ మారిపోతూ ఉన్నదే నేను దేహం మారిపోతుంది నేను కాబట్టి అదే నేను కాబట్టి నేనే యువకుణ్ణి నేనే మధ్య నేనే ముసలివాడు మనస్సు మారిపోతుంది అది నేను నేను సుఖిని నేను దుఃఖిని అరే మారీది నువ్వు కాదయ్యా మారంది నువ్వు ఆ మారని చిన్మయస్సత్ నేను ఇప్పుడు చెప్పండి బాలకుడను వృద్ధుడను ఇవేమీ ఉండవు ఆ చిన్మయస్సతే నేను అదే ఆత్మస్వరూపం అదే సత్యము మారకుండా ఉండే చిన్మయస్సత్పై మారకుండా ఉండే రజ్జుద్రవ్యం మీద అనేకములైన కల్పనలు వచ్చినట్టుగా మారకుండా ఉండే చిన్మయ సత్తు మీద ఇన్ని అధ్యారోపాలు విడిచేస్తాడు ప్రచి ప్రచలిత ఉపలభ్యమానాభావా పరమాధత సంత కల్పించు శక్యా ఏమంటే ఇది ఇలా తిప్పుతున్నాను తిప్పుతుంటే మీకు సర్కిల్ కనపడుతుంది అది చూపించాను కదా మీకు అందరికీను సర్కిల్ కనపడు ఈ సర్కిల్ ఎప్పుడు మీకు కనపడుతుంది ఈ తిప్పుతున్నంత సేపే కనపడుతుంది ప్రచలితశైవ ఉపలభ్యమానా భావా చలనం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఉపలభ్యమానం అంటే కనబడేది కనపడే భావములు కాబట్టి ఇలా తిప్పాను మొన్న ఆవేళ మీకు చూపించాను ఐ లవ్ యూ అని చదివారు మీరు అలా తిప్పినప్పుడు చదివారు అంటే ఎలా చదివారు ఐ అనే అక్షరం కనపడింది ఎల్ ఓ విఈ వై ఓ యు ఇన్ని కనపడ్డాయి మధ్యలో గ్యాప్స్ కూడా కనపడ్డాయి ఇవన్నీ కనపడ్డాయి కదా మీకు ఇవి ఎప్పుడు కనపడ్డాయి మీకు నేను తిప్పుతూ ఉంటేనే కనపడ్డాయి తిప్పడం మానేస్తే కనపడదు అంటే అర్థమేంటి తిప్పుతూ ఉండగా చలనం ఉండగా కనపడుతుంది చలనం ఆగిపోతే కనపడదు అలాంటిది సత్యం ఎందుకు అవుతుందండి చలనం నుంచి పుట్టినట్టుగా కనపడేదవుతుంది తప్ప సత్యం ఎందుకు అవుతుందండి సత్యమైతే చలనం లేకున్నా కూడా కనపడుతూ ఉండాలి కాబట్టి అలా చలన ప్రచలిత ఉపలభ్యమానా భావా మనస్సు క్షనిస్తున్నప్పుడు మాత్రమే అనుభవానికి వస్తున్నాయి ఈ భావాలు అవి సత్యం అవి అవి పరమార్థంగా ఉన్నాయి అని కల్పించటము సంభవము కాదు మనసు చలనం లేదండి ఏమీ లే ఇంట్లో కూర్చున్నాను మనస్సు చలనం లేదు చలనం లేకపోతే హైదరాబాదు లేదు బ్రహ్మ విద్యాపుటీ లేదు ఏమీ లేదు ఇవి ఇవన్నీ ఈ నామరూపాలు ఏమీ లేవు మనస్సు చలనం లేకపోతే బాధ్య లేదు భర్త లేదు ఆస్తి లేదు పాస్తి లేదు ఏమీ లేదు మనస్సు చలనం లేకపోతే ఏమంటే మనస్సు చలించినప్పుడు ఇవి ఉన్నట్టుగా కనపడుతున్నాయి అవి యథార్థంగా ఉన్నాయి అని ఎవడైనా అనుకుంటే వాడికి అలా అనుకోవటం ఉందో ఒక ఇంట్రెస్ట్ బయలుదేరో అలా అనుకుంటున్నాడు తప్ప దాంట్లో వాస్తవమేమీ లేదు కాబట్టి మనస్సు చలనము లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఏది ఉంది అదే ఉంది ఆ చిన్మయసత్ తప్ప ఇంకేదీ లేదు సుఖము దుఃఖము జాయం సారో మనస్సు చలించినప్పుడు ఉంటాయి లేనప్పుడు లేదు మనస్సు చలనం ఆగిపోతే ఆ సుఖము ఆగిపోతుంది ఆ దుఃఖము ఆగిపోతుంది లైఫ్ అండ్ డెత్ డెత్ అంటే డెత్ అన్నది మీకు తెలుసా తెలియదా డెత్ అన్నది డెత్ అన్నది మీకు తెలియదు నోబడి నోస్ డెత్ ఎలా ఎవరికి తెలుస్తుంది డెత్ ఎవరికి తెలీదు కానీ ప్రతివాడు అది తెలుసున్నట్టుగా పోసు కొడతాడు ఎవడు తెలుసున్నవాడు ఏమిటంటే డెత్ ఈస్ ది అల్టిమేట్ అన్నోన్ ఎవరికి తెలియదు డెత్ అంటే ఏమిటో కానీ డెత్ వీడికి డెత్ అంటే తెలుసు వీడు ఊహించుకుంటాడు డెత్ గురించి ఏవో ఊహలు పెట్టుకుంటాడు వీడికి ఊహలు సలపడకపోతే ఏవో పుస్తకాల్లో ఎక్కడో అయితే మహాత్ములు ఎవడో చెప్తాడు ఎవడో ఓ గాడ్మ్యాన్ చెప్పి వీడికి డెత్ అంటే ఇది రాడు దానికి భయపడుతూ ఉంటాడు దట్ ఈస్ హౌట్ థింగ్స్ వరల్డ్ ఈజ్ how do you know death are you afraid if a death which is known to you or unknown to you what is death you tell me taruvadu baypadalo akka ledu na jeptanu death and evadu cheppadhu asu it is the ultimate unknown kani vid ajnani ki samsara bandhanlo unna vaadiki sukham dukham puttuka maranam ivanni kuda satyalu ga vasistayi vaadu ala allah choodaaniki vaadu ishtapadtadu తర్వాత కర్మ కర్మఫలము ఈ కర్మ దీన్ని బట్టి నాకు ఆ కర్మఫలం వచ్చింది అని అలాగ అనుకుంటో మురిసిపోవటానికి మనిషి అలవాటు పడుతుంటాడు అది మురిసిపోతున్నంతసేపు మురిసిపోతూ బాగానే ఉంటుంది అది మురిసిపోవడం మానేసినప్పుడు ఏడు మొహం పెట్టుకుంటుంటాడు నాకు ఆశ్చర్యం అంటే నాకు అలా అనిపిస్తుంది అంటే నేను అంత దృష్టితో చూస్తున్న బట్టి అలా అనిపిస్తుందో లేకపోతే నాకు ఉన్నటువంటి ఒక రియో సింకరసీ వల్ల అలా అనిపిస్తుందో అది మీరే ప్రమాణం మీరే డిసైడ్ చేయండి నాకు అనిపించింది మీకు చెప్తా చెప్పమంటారా ఓకే ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి ప్రపంచ ప్రక్షాన్ని సంపాదించాడు కోర్టులు సంపాదించాడు తిని కూర్చోవడం చేతగాక వెళ్ళి ఒక ఐపీఎల్ టీమును కొండడు టీముని కొండేమిటండి వీడు కలకాయ టీముని కొండమేమిటి వాట్ కైండ్ ఆఫ్ అభిమానా ఇట్ ఈ ఈ ప్లేయర్స్ అందరూ నా ప్లేయర్స్ అని అనుకుంటాడు వాడి ప్లేయర్సా వీళ్ళు వీడు చెప్పిన మాటలు వింటారా వాళ్ళు వాళ్ళు ఏం వినరు వాళ్ళ డబ్బులు వాళ్ళు పుచ్చుకుని వాళ్ళకి ఇటు ఊపుతాడు తగిలితే గొప్ప తగలబోతే పోవాయా ఈ సీజన్ నెక్స్ట్ సీజన్ నువ్వేవడవో నేనేవడవో కానీ వీడు ఏమనుకుంటూ ఉంటాడు ఇది నా టీము అనుకుంటూ ఉంటాడు ఆ అభిమానంతో హాయిగా తిని కూర్చోవడం చేతకాక ఎక్కడికో పోయి ఆ జట్ లాగ్లో అన్ని పడతావు మేము పడుతున్నట్టుగానే పడుతూ ఉంటారు అక్కడ కూర్చుంటాడు కూర్చుని వాడు ఎవడో బంతి వేస్తాడు వీడు ఊపుతాడు బ్యాట్ అది అంతా కూడా బై ఛాన్సే ఏదో వీడి కంట్రోల్లో ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ని బట్టి ఊపుతాడండి నేనే అది వీడి కంట్రోల్లో ఏవో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ బ్యాట్ కొట్టుకున్నాడు ఆ బంతి కనపడింది దాన్ని కొట్టడానికి ఒక స్కిల్ ఒక ఒక స్కిల్ కూడా ఉంది వీడి కంట్రోల్లో ఉండే ఫ్యాక్టర్స్ అది ఆ ఫ్యాక్టర్స్ పెట్టి ఊపుతాడు ఊపి తగిలి ఫోర్ వెళ్ళింది అనుకోండి అబ్బో అబ్బో అని వీడు ఎగిరిపోతూ ఉంటాడు ఈ టీం ఓనరు వారి ఇంకో నోట తగిలి అవుట్ అయ్యాడు అనుకోండి వీడు కృంగిపోతున్నాడు ఏమిటండి వీడి సుఖ దుఃఖాల అర్థం ఏమిటండీ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ హిస్ ప్లెషర్ అండ్ హిజ్ హిజ్ పెయిన్ వాట్ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ హీ డూయింగ్ హీఈ్ అప్సెస్డ్ విత్ అన్ ఐడియా ఈ టీమ్ నాది ఈ టీం నెగ్గితే నాకు లాభం ఈ టీం ఓడిపోతే నాకు నష్టం నేను కష్టపడి కొన్నాను ఇది దిస్ ఈజ్ అన్ ఐడియా అండ్ హీస్ అప్సెస్డ్ విత్ దట్ ఐడియా దాని ఫలం ఇది ఈ కర్మ గది ఫలము ఈజ్ అండ్ అప్సెస్డ్ విత్ అన్ ఐడియా వీడు లౌకికుడు ఇక వైదికుడు ఉన్నాడు అని కూడా పెట్టేది ఇంక అందరినీ బుట్టలో వేసేప్పుడు ఇంక వాడిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి ఈ ఈ హోమం చేశాను నాకోసం స్వర్గం అక్కడ వెయిటింగ్లో ఉంది ఇప్పుడు కడుపులో నొప్పులు ఇవన్నీ సఫర్ అవుతూ ఉంటాడు కానీ స్వర్గం వెయిటింగ్లో ఉంది ఇదో పిచ్చి సంతృప్తి స్వర్గం వెయిటింగ్లో ఉంది స్వర్గం అంటే ఏమిటో అక్కడ ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడు ఏం చేస్తాడు నీకు ఏమైనా నొక్కుతాడా ఏమన్నా నా కాదు కాదు మనమే ఆయన కాళ్ళు నొక్కాడు ఇంద్రుడు ఉంటాడు ఇంకా ఏముంటాయరా అంటే మంచి మంచి ఖరీదైనటువంటి భవనాలు ఉంటాయి ఇంకా ఏముంటాయి ఆ భవనాల కిటికీల్లో పావురాలు ఉంటాయి ఏం చేస్తాడా పావురాలు ఏం చేసుకుంటాడండి వా ఫీషు అది అలా వర్ణిస్తాను ఏం చేస్తాను పావుదారు నెమళ్ళు నాట్యం చేస్తాయి సో ఇదంతా కూడా ఓ కర్మంతే అలా ఊహించుకుంటూ ఉంటాడు హీఈ్ అప్సెస్డ్ విత్ దట్ ఐడియా మీన్స్ అన్ ఈ కర్మ చేస్తే నా ఫలం అదే కర్మ కర్మఫలం అంతా మిథ్యరా బాబు దాంట్లో ఏమీ సత్యం లేదు నువ్వు సత్యమని భ్రమపడుతున్నావు అంతే బికాస్ ఆఫ్ అన్ అప్సెషన్ విత్ అన్ ఐడియా నథింగ్ మోర్ జ్ఞాని దృష్టిలో సుఖములు దుఃఖములు పుట్టుక మరణము కారణము కార్యము కర్మ కర్మఫలము ఆల్ ఆర్ ఇన్ ది షో అన్నీ ఒక షోలోనే ఉన్నాయి ఏమంటే షోలో ఉన్నవి సత్యములా అసత్యములా నేను అది చెప్తాను నీకు నువ్వు నాకు ఇది చెప్పు షో సత్యమా అసత్యమా చెప్పు షో సత్యమా అసత్యమా అసత్యం షోలో ఉన్నవి అసత్యం లేవు ఎంటైర్ షో అసత్యం అంటూ ఉంటే ఆ షోలో ఉన్నది సత్యమా అసత్యమా అంటే ఏం చెప్తారండి ఇట్ ఇజ్ ఆల్ అన్ రియల్ అయితే ఏది రియల్ సచ్చిదాత్మా అది రియల్ అదే అద్వయం అత్యరేవా अदयन च परसता आत्मनाज्जुवत्कस्पदूते अवये आत्मा कल एवं आत्मा తన తాను కల్పనలు చేసుకుంది ఇప్పుడు దృష్టాంతం కొంతవరకే ఉపయోగపడుతుంది దృష్టాంతం ఒక అంశంలో తీసుకోవాలి ఇప్పుడు రజ్జు ఉంది రజ్జువు రజ్జువు మాత్రమే ఉంది ఇంకేం లేదు అక్కడ రజ్జువు అలా ఉండగా సర్పమని ధారణి ఇదని మరొకటని ఇన్ని కల్పనలు వచ్చాయి ఈ కల్పనలు ఎవరు చేసుకున్నారు రజ్జువే చేసుకుందా రజ్జువు చేసుకోలేదయ్యా వీడు చూసిన వాడు అలాగే ఆత్మ ఉంటుంటే ఇన్ని కల్పనలు వచ్చాయి ఎవళ్ళు చేసుకున్నారు ఆత్మ కంటే భిన్నంగా మరొకళ్ళు చేశారా ఆత్మే చేసుకుందాం ఆత్మే చేసుకుంది మరి అక్కడ రజ్జువు చేసుకోలేదు కదా అంటే దృష్టాంతంలో ఒక అంశమే దృష్టాంతం ఒకే రజ్జు ఉంటుంటే అనేకం వచ్చేయి అన్నంత వరకే దృష్టాంతం అంతేకాని దృష్టాంతం అక్కడి నుంచి ఇక్కడికి హండ్రెడ్ ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అప్పుడు దాన్ని దృష్టాంతం అందరూ ఐడెంటిటీ అంటారు ఐడెంటిటీ కాదు రజువు దగ్గర ఉన్నది ఒకటి కల్పనలో అనేకము ఆత్మ దగ్గర కూడా ఉన్నది ఆత్మయే కల్పనలు అనేకము అంతే ఈ కల్పనలు చేసింది ఎవరు అసలు ఈ ప్రశ్న ఉంది చూసారా నాక నేను ఇలాగ దాన్ని చూస్తాను దిస్ ఈజ్ హౌ ఐ ఐ సీ సో ఈ ప్రశ్నే ఇట్ ఈస్ ది క్వశ్చన్ ఆస్క్డ్ బై అనే అజ్ఞాని ఎందుకంటే ఆ అజ్ఞానం అలా ఉంటుంది ఆ జ్ఞానం ఎలాగ వీడిని పుష్టి చేస్తుందంటే ఇట్ మేక్సిమ్ సీక్ నేను ఇండివిజువల్ ఆల్ దీటాయ్ ఒక ఇండివిజువల్ కావాలి ఒక వ్యక్తి కావాలి అజ్ఞానం ఎప్పుడో ఒక వ్యక్తి కోసం చూస్తూ ఉంటాడు తనని తాను ఒక వ్యక్తిగా తీసుకుంటాడు కాబట్టి సర్వత్రా ఒక వ్యక్తి కోసం చూస్తూ ఉంటాడు ఎందుకండి ఇప్పుడు భక్తుడు ఉన్నాడు భక్తుడు దేవుణ్ణి ఒక వ్యక్తిగా చూస్తాడో చూడ మీరు చెప్పండి మీరు దయ మీరు మీరు ఓపెన్ మైండ్తో చెప్పండి భక్తుడు దేవుణ్ణి ఒక వ్యక్తిగా చూస్తాడో చూడ లేకపోతే దేవుడు ఒక వ్యక్తి అయితే వాడికి కూడా మీకున్న సమస్యలు అన్నీ ఉంటాయి ఏదొచ్చి మీ లెవెల్లో ఉండకపోవచ్చు డబుల్ది లెవెల్లోనో లేకపోతే హండ్రెడ్ టైమ్స్ లెవెల్లో ఉంటాయి ఇప్పుడు నా సమస్య ఏమిటి సాయంకాలం ఐదు ఎందుకు కప్పు కాఫీ తాగాలి అది నా సమస్య ఓకే ఈ ఐపీఎల్ టీం కొనుక్కున్న వాడి సమస్య ఏమిటి ఈ మా ఈ మ్యాచ్లో మా టీంని ఎగ్గాలి అది వాడి సమస్య వాడి సమస్య నా సమస్య ఒకటి కావు నా సమస్య పది రూపాయల సమస్య నాది వాడి సమస్య పది కోట్ల సమస్య బట్ స్టిల్ సమస్య సమస్య యాజ్లాంగ్ ఈజ్ ఎ పర్సన్ వాడి సమస్య వాడిది నా సమస్య నాది అలాగే దేవుడు ఒక వ్యక్తి అని మీరు అన్నంత కాలము ఆ దేవుడికి ఉండే సమస్యలు దేవుడికి ఉంటాయి ఈ ఇంద్రాది దేవతలు ఉన్నారు వీళ్ళు చెప్పిన పనులు సరిగ్గా చేయరు వీళ్ళు పొగరు మోతులు ఆ ఇంద్రుడు నువ్వు మొట్టుకే అప్పుడప్పుడు ఉండాలి అది సమస్య కదా అప్పుడు దేవుడికి అదొక ప్రాబ్లమా కదా ఈ లోపల రాక్షసులు ఉన్నారు ఎంతమందిని చంపినా మరొకడు గుట్టుకొస్తూ ఉంటాడు వాళ్ళు ఎండవరు వాళ్ళు వాడిని మొట్టు పెట్టాలి అది సమస్య కదా ఈ సృష్టి చిన్నీ సె చేసుకుంటూ ఇవన్నీ సమస్యలు అవి దేవుడికి సమస్యలు దేవుడికి ఉంటాయి అరే యు ఆర్ దేవుణ్ణి ఒక వ్యక్తిగా చూసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు నువ్వు ఎప్పుడైనా క్వశ్చన్ చేసావా ఈజ్ గాడ్ ఎ పర్సన్ అని క్వశ్చన్ చేసేవా ఎలా చేస్తాడు క్వశ్చను యాజ్ లాంగ్ యాజ్ హీ టేక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ పర్సన్ అంటే మీరు అనొచ్చు కాబట్టి నేను ఒక పర్సన్ కాదా అని నేను చెప్తున్న పాఠమేది నువ్వు కాదనే చెప్తున్నాను యు ఆర్ నాట్ ఎ పర్సన్ దట్ ఈస్ ది లెస్సన్ పాఠమే అది ఈ పాఠం మీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు అది కూడా నేను రాసిస్తాను బాండ్ పేపర్ తెచ్చుకొని నేను రాసిస్తాను మీరు తీసుకెళ్లి ఫోటో కట్టించాలి రియల్ ఎందుకంటే ద టిపికల్ ఇండియన్ గాడ్ మ్యాన్ టిపికల్ ఇండియన్ గాడ్ మ్యాన్ ఐ టెల్ యూ హీ హీ టేక్స్ హిమ్సెల్ఫ్ ఎస్ ఎ పర్సన్ ఎస్ ఎ స్పెషల్ పర్సన్ అండ్ దేర్ ఫార్ ఎల్స్ ఈజ్ ఎ పర్సన్ అండ్ గాడ్ ఈజ్ అనదర్ పర్సన్ వెర్ యాజ్ ఆత్మజ్ఞాని ఒక పెర్సన్ కాదు ఆత్మజ్ఞాని ఈజ్ నాట్ ఎ పెర్సన్ ఈజ్ నాట్ ఏ వ్యక్తి అసలు వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు మీరు ఆలోచించండి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ముందు నిద్రపోతున్నారు మీరు నిద్రపోతున్నప్పుడు వ్యక్త జ జగత్తు లేదు వ్యక్తమైన అంటే భాషించే జగత్తు లేదు ఆ జగత్తుకి ద్రష్టగా ఉండే వ్యక్తి లేడు వ్యక్తము లేదు వ్యక్తి లేడు వ్యక్తము వ్యక్తి లేని స్థితికి అవ్యక్తము అంటారు కాబట్టి నిద్రపోతుంటే ఏముంది అవ్యక్తమున్నది లేదా ధ్యానంలో మీరు ఏకాగ్రంగా ఉన్నప్పుడు ఏముంది అవ్యక్తమైన సచ్యత ఉంది ఇంకేమీ లేదు ఇప్పుడు ఒక్కసారిగా ధ్యానం మానేశారు లేకపోతే నిద్ర తెలివచ్చింది మొట్టమొదటి ఏముంటుంది వ్యక్తము వస్తుంది వ్యక్త జగత్తు ఆ జగత్తులో దేహం కూడా భాగంగా ఉంటుంది ఆ వ్యక్త జగత్తులో దేహం ఉంటుంది ఆ దేహంతో వీడు తాదాత్మ్యాన్ని చెందాక వ్యక్తి వస్తాడు కాబట్టి దట్ ఈస్ ది స్కీమ్ అవ్యక్తం నుండి వ్యక్తము వ్యక్తంలో నుండి తాదాత్మ్యాన్ని బట్టి అంటే ఆ వ్యక్తంలో ఓ పార్ట్ తోటి వీడు ఐడెంటిఫై అవుతాడు మొత్తం వ్యక్తంతో ఐడెంటిఫై అవ్వడం ఒక పార్ట్ తోటి ఐడెంటిఫై అవుతాడు ఆ కారణంగా ఒక వ్యక్తి పుట్టుకొస్తాడు ఐడెంటిఫికేషన్ అనేది లేకుండా వ్యక్తి ఉండనే ఉంటాడు అయిడెంటిఫికేషన్ ఉంటే వాడు జ్ఞాని ఎందుకు అవుతాడు కాబట్టి జ్ఞాని జాగ్రత్త అవస్థలో హీస్ ది వ్యక్త ధ్యానావస్థలో హీస్ ది అవ్యక్త హీఈ నెవర్ ఎ వ్యక్తి హీజ్ నాట్ ఎ పర్సన్ కాబట్టి జ్ఞానికి ఆ తాను వ్యక్తి కాడుగనుక దేవుడు అని ఆ డూమువులు ప్రత్యయాన్ని నా దేవుణ్ణి ఒక వ్యక్తిగా చూడడం ఎందుకంటే తను కూడా ఒక వ్యక్తి కాడుగనుక దేవుణ్ణి ఒక వ్యక్తిగా చూడడం తాను చెన్మయ సద్రూపుడుగా నిలిచి ఉంటాడు అప్పుడు వాడికి దేవుడు కూడా చిన్మయస్ సతే నేను కూడా చెన్మయస్ సతే అహం బ్రహ్మాస్మి అని ఆ జ్ఞానంలో ఉంటాడు అంచేతనే మీకు ఆత్మజ్ఞానం ఉంటుంది కానీ జ్ఞాని జ్ఞాని ఉంటే జ్ఞానం లేదని అర్థం కాబట్టి ఈ అసలు ఒక వ్యక్తి అనేది కల్పితము అనే సత్యాన్ని మీరు గుర్తించారు కాబట్టి ఏమండి ఈ కల్పనలు చేసేవాడు ఎవడు అని మీరు ప్రశ్న వేశారంటే అర్థమేంటి యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అంచేతనే నన్ను అడుగుతూ ఉంటారు నేను క్లాసెస్ ఇక్కడ అక్కడ చెప్పేప్పుడు లేవంటే హూ ఇస్ ది ఇగ్నొరెంట్ అని అడుగుతాను అంటే నేనేం చెప్తానో తెలుసిన కూర్చో ఈ పాటికి పెద్ద ప్రశ్న అడిగేవులే ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఈ ప్రశ్న దేర్ ఈజ్ నో హూ దేర్ ఈజ్ ఓన్లీ ఇగ్నోరెన్స్ అని చెప్తాను దాని మీద ఏదో చెప్పబోతే ఇంకేం చెప్ప కూర్చో ఆలోచించు అని చెప్తాను ఇంకేమిటి చెప్పేది బికాస్ ఇట్ రిక్వైర్స్ ఎ విషన్ టు అండర్స్టాండ్ దాట్ ఒక విషన్ ఉంటే కానీ అసలు మీకు అర్థమే కాదు కాబట్టి దెర్ ఈజ్ నో పెర్సన్ దేర్ ఈజ్ ఓన్లీ ఇగ్నోరెన్స్ అంతే కాదండి పెర్సన్ అనుభవం ఇగ్నొరెన్స్ని బట్టి వచ్చింది ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ మీరు తీసి పారేస్తారో అజ్ఞానం పోతుందో అప్పుడు దెర్ ఈజ్ నో పెర్సన్ అంటారు అంచేతనే ఆత్మ ఈ కల్పనలన్నీ ఎవడు చేశాడు ఎవడే లేడాయ్యా ఎవడూ లేడు ఎవడు ఉన్నాడంటే అజ్ఞానం వచ్చేసింది అనమాట అజ్ఞానంతో పాటుగా ఎవడు వస్తాడు కల్పనలు వస్తాయి అన్నీ వస్తాయి అజ్ఞానం పోతే కల్పనలు పోతే ఎవడు పోతాడు అన్ని పోతాడు ఆత్మ చైతన్యం ఒకటే ఉంటుంది ఆ ఆత్మ చైతన్యం ఈజ్ నాట్ ఏ వ్యక్తి ఈ వ్యక్తి అన్నది సమష్టికి సపరేట్గా ఉన్నప్పుడే ఉంటుంది లేకపోతే ఉండదు ఆ సపరేట్నెస్ని బట్టే వ్యక్తి ఉంటుంది మీకు సెపరేట్నెస్ తీసి పారేస్తే వ్యక్తి లేనే లేడు రామకృష్ణ బ్రహ్మహంసం చాలా అద్భుతంగా చెప్పేవారు ఈ గంగానదిలో స్నానం చేసే చోట వీళ్ళు లోతుల్లోకి వెళ్ళి ప్రమాదాలు ఉంటాయి కదా అందుకోసం ఒక పోల్ ఒకటి కడతారు బ్యాంబూ పోల్ ఒకటి అడ్డంగా కడతారు ఈ బ్యాంబూ ఎప్పుడైతే కట్టారో ఇటువైపు నది వేరు అటువైపు నది వేరు అనే భ్రమ కలుగుతుంది ఆ బ్యాంబూ పోల్ తీసేస్తే అక్కడ నదిలో రెండు భాగాలు లేనేలేవు బ్యాంబూ పోలు ఉన్నప్పుడు కూడా లేవు ఆ బ్యాంబూ పోలే అహంకారం సచ్చిదాత్మే ఉంది ఈ సచిదాత్మలో వీడు అహంకారం ఈగో ఎప్పుడైతే పెట్టాడో ఆ సచిదాత్మలో ఓ చిన్న పార్ట్ నేను మిగిలింది దేవుడు అనే భ్రమ మిగిలింది దేవుడు లేకపోతే జగత్తును ఆ బ్యాంబూ పోలు తీసేస్తే అంతా ఆత్మ తప్ప ఇంకేమీ లేనే కాబట్టి హూ అనే ప్రశ్న మీరు ఎప్పుడూ వేయద్దు దెర్ ఈజ్ నో హూ దెర్ ఈజ్ ఓన్లీ ఇగ్నరెన్స్ దెర్ ఈజ్ ఓన్లీ ఇమాజినేషన్ దెర్ ఈజ్ ఓన్లీ సూపర్ ఇంపోజిషన్ దెర్ నో హూ దట్ ఈస్ ది అల్టిమేట్ ట్రూత్ కాబట్టి అసద్ధిరేవ ప్రాణాది ఇంద్రియములు ఇవన్నీ కూడా వాస్తవంగా ఏమీ లేవు ఆత్మ చైతన్యములందు మాత్రమే అవలా కనపడుతున్నాయి ఆత్మచైతన్యము అద్వయము రెండవది లేనిది పరమార్థసత ఆత్మ పరమార్థసత్ అంటే ఉన్నది యథార్థంగా ఉన్నది ఆత్మచైతన్యం మాత్రమే అది అలా ఉండగా కల్పిత అనేక అనేకములైన అధ్యయారూపములు కల్పించబడినవి ఈ కల్పించింది ఎవరు ఆత్మనా తన చేతే దేని ఎందు కల్పింపబడ్డాయి తన ఎందే కాబట్టి కల్పనకి కర్త తానే కల్పనకు అధికరణము కూడా తానే బట్టి జ్ఞానము యొక్క రహస్యం అది జ్ఞాని ఒక వ్యక్తిలా కనపడతాడు కానీ వ్యక్తి కాదు జ్ఞాని వ్యక్తము నాట్ ఈవెన్ వ్యక్త హీజ్ అవ్యక్త ఈజ్ నాట్ ఎ వ్యక్తి వ్యక్తిలా కనపడతాడు వ్యవహరిస్తాడు లోకంలో వ్యవహరించేపుడు వ్యక్తిలో వ్యవహరిస్తాడు ఎందుకంటే లోకంలో వ్యవహరించేప్పుడు వ్యక్తిలో వ్యవహరించకపోతే లోకంలో వాళ్ళకి ఏమీ అర్థం కాదు మరిపోతుంది వాళ్ళు ఆ తర్వాత వ్యవహారం దెబ్బతింటుంది తర్వాత కన్ఫ్యూషన్ క్రియేట్ చేయకూడదు కదా కాబట్టి వ్యక్తిలాగా వ్యవహరించేస్తే అయిపోతుంది ఆ వ్యవహారం ఎంతసేపు ఉంటుందో అంతసేపు వ్యక్తిగా వ్యవహరించడం తర్వాత చేతుల్లో వేసుకుని పోవడం అవుతుంది జ్ఞాని అలా ఉంటాడు అదే మరి జ్ఞాని యొక్క రహస్యం అంచేతనే జ్ఞాని ఇది ఎలా ఉంటుందంటే ఆభరణాలు చూస్తున్నప్పుడు కూడా జ్ఞాని ఏం చూస్తాడు బంగారం చూస్తాడు अलू कटमल बुड़गल नोरग चूस ज्ञा नीट चूस्त तरवा अन्नी कुलाल वार चूसे ज्ञापी मानवे चूस्त आ पशुपक्षा प्राणुला चूसे ज्ञा प्राणशक्ति प्राणि ने मे चुस्तुद यह मत सृष्टि चूसे ज्ञानी आ चिन्मय शक्ति चूंत సినిమాని చూసేప్పుడు కూడా జ్ఞాని ఆ ప్రకాశించే తెరాని మాత్రమే చూస్తారు అలాగే ఈ సకల సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు కూడా జ్ఞాని ఆ చిన్మయసత్నే చూస్తారు జ్ఞాని వ్యక్తిలాగా ప్రవర్తించినట్టు అనిపించినా ఆయన వ్యక్తి కాదు జ్ఞాని క్రియలను చేస్తున్నట్టు అనిపించినా ఆయన అకర్తృ ఆత్మస్వరూపుడే హీజ్ అకర్మ ఉంది కర్మని అకర్మశ్చేత జ్ఞాని జ్ఞాని యొక్క రహస్యం ఎలా ఉంటుందంటే ఒక వస్తువునందు ఆసక్తి ఉండదు ఏ వస్తువు మీద ఆసక్తి ఉండదు జ్ఞాని చేతిలో వజ్రం ఉంటే అది ఎవరైనా వచ్చేది తక్కువనిచ్చేస్తుంది ఈ కథ చెప్పాను మీకు ఇంతకుముందు ఒక ఆయన కూర్చున్నాడు భిక్ష చేసుకుని చెట్టుకుంద కూర్చున్నాడు ఆయన కొంగులో వజ్రం ఒకటం అది ఎవరిలో చూసి రాజుగారికి చెప్పారు ఆయన ఆయన భిక్ష చేసుకుంటున్నాడు కానీ వజ్రం ఉందండు ఆయన ఏ వజ్రము అంటే ఆ ఆ వజ్రం యొక్క వజ్రాలు రాజు దగ్గర వజ్ర పరీక్ష కూడా రత్న పరీక్ష కూడా ఒకటి ఉంటాడు వాడిని డిస్పాచ్ చేసాడే చూసాడరా వాడి దగ్గరే ఉన్నాడు వాడు జాగ్రత్తగా పరిశీలించాడు పరిశీలించి వచ్చి చెప్పాడు రాజుగారు అది కోహనూరు వజ్రానికి తాతలాంటి వజ్రం అది అది ఆయన దగ్గర ఎందుకు ఉందో నాకు తెలియదు మరి ఉందా ఆయన దగ్గర ఉంది మరి అది మనకు కావాలంటే రాజుగారికి కావాలి అది మనకు కావాలంటే ఎలా వస్తుందంటే సాధువులో ఉన్నాడు మీరు అడిగితే ఇవ్వకుండా ఉంటాడా పోనీ లేదు అండం పెట్టి అడుగుదామని రాజుగారు వచ్చి అండం పెట్టి అయా మీ కొంగులో ఏదో ఉన్నట్టుందే ఆయన చాలా పక్కన పెట్టుకుంటాడు అజాగ్రత్తగా ఉన్నట్టుందే అంటే చూసే అవును ఉంది ఉంది నా దగ్గరే ఉంది కొద్ది రోజులుంది నా దగ్గరే ఉంది నాకు ఇస్తారంటే తీసుకోమని ఎదురవుతుంది వీడియో టర్న్ అవుతుంది అంటే దానికి దేని మీద ఆసక్తి ఉంది అయా మే తీసు తీసేసుకో దేని మీద ఆసక్తి తర్వాత జ్ఞానికి దేహం మీద ఆసక్తి ఉండదు దేహానికి తిండి మందు రెండు అవసరం రోగం వచ్చినప్పుడు మందు ఆకలిసినప్పుడు తిండి శౌచం దాంట్లో భాగంగా అంతే అదర్ దాన్ దాట్ జ్ఞానం దేహం మీద ఆసక్తి ఉండదు దేహం ఇలా ఉండాలి దీన్ని ఇలా రక్షించాలి ఇది ఈ కులం గలది ఈ వర్ణం గలది ఈ ఆశ్రమం గలది అని దానికి ఏవో కొత్త కొత్త క్వాలిటీస్ ఏమో దేహానికి యాడ్ చేసి వాటి నుంచి నేనింత నేనంతా ఇలాగే ఉండడు జ్ఞానం జ్ఞానికి సెన్సార్ంగల్స్ ఉంటాయి వాటి మీద ఆసక్తి ఉండదు ఐడెంటిఫికేషన్ ఉండదు మైండ్ ఉంటుంది ఐడెంటిఫికేషన్ ఉండదు జ్ఞాన అంటే కల్పనలు ఏమీ ఉండవు వ్యక్తం ఉంటుంది చిత్ చిన్మయ సత్తు ప్రకాశిస్తూ ఉంటుంది అధ్యారోపాలు ఏమీ ఉండవు ఇది జ్ఞాన యొక్క స్వరూపము సదా ఏకస్వభావే ప్రాణాదిభావా సత ఆత్మనా వికల్పి వాక్యం రేపు చూద్దాము నెక్స్ట్ క్లాస్ చూద్దాము ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్య పూర్ణమా కాదు పూర్ణమైవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దర్శ శ్రీకృష్ణాపణమూ కట్టేయండి ఇది కూడా కట్టేయండి స్టాప్ నొక్కండి స్టాప్ నొక్కండి పైనుంచి పైనుంచి రెండోది